నలభై నాలుగు పంచతత్వములను పంచీకరించక మంచి యతుల మన్న మాటలన్న కుంచమందు గజము గ్రుడ్డు పెట్టిన విధంబు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము సమస్త శరీరములలో నాశనమగు జీవాత్మతో కలిసి నివాసము చేయుచున్న నాశనము కాని ఓ ఆత్మ వెనుము పంచభూతములైన ఆకాశము గాలి అగ్ని నీరు భూమి ఎట్లు సృష్టింపబడినవి అవి ఒక్కొక్కటి ఏ విధముగా ఐదు భాగములు విభజింపబడినది అలా విభజింపబడిన ఇరవై భాగములు ఒకదానితో మరొకటి కలిసి ఎలా శరీర భాగములు ఏర్పడినది తెలియడమే సాంఖ్యము అంటాము పంచ పంచతత్వములను పంచీకరించి సాంఖ్యమును తెలియని వారు మరియు శరీరములోని ఆత్మ తన చేత శరీర భాగములను ఎలా పనిచేయించుచున్నది తెలియకనే మేము జ్ఞానులము అని అనుకుంటే గంప క్రింద ఏనుగు గ్రుడ్డు పెట్టినట్లుండునంట ఏనుగును గొలుసులుతో బంధించి గంపక్రింద నిలబెట్టినప్పటికీ అది గుడ్డు పెట్టదు దేనిని బట్టి చూస్తే ఏనుగు గంపక్రింద గుడ్డు పెట్టడము ఎంత అబద్ధమో అలాగే శరీర అవయవముల వివరము తెలియనివాడు జ్ఞాని అనుట కూడా అంతే అబద్ధమగును